సరే ప్రార్థం చేస్తాను పరశుభ్ర ఒక దేవ మీకు వదనాలైనా సర్వోన్నతులవు తండ్రి మీకే తల్లి స్తోత్రాలు వేసేయొక్క గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడి తది లెక్కలను బెట్టి నూతన దిన కనిపించిన మా దేవ మీకే వదనాలైనా ఈ దినంకి మీ యొక్క నూతనమైన కృతన్ మాకు అనుగురించి కనిపించండి మేము ప్రతి మార్గంలో సరాలను ప్రతి పనిలో విజయం అనుగ్రహరించి మనకు అర్థిస్తాం మీరు అక్కడంతా సమీపం గుట్టున మేము తరగతి పరిాలను చేపడండి మీ రక్షణ ప్రణాళికలు వచ్చి వరి వరకు సహించి వారి వహించలాగా ఉండమంటే సహాయపడమంటే ఆర్థిస్తున్నాం నేను కాలంలో మేము ప్రవర్తన కాలంలో ఏ రీతిగా మీ కొరకు మేము జీవించాలా ఏ రీతి సాక్షి ఉండాలా మీరే మాకు మార్గం చూపించమంటే ఆర్థిస్తున్నాం ఎన్నో ప్రభుత్వం ఈ యొక్క వైరస్ బారీ ఉన్న పాలి ప్రార్థిస్తున్నాం రక్షించాలి సప్తపక్షన్ సత్యంగా నడిపించండి మో ప్రభుత్వం అయితే వర్క్ ప్లేసెస్ తగ్గినాయి కాబట్టి ప్రభుత్వం మీరే కాపాడండి శారీ బారిన పడకుండా కాపాడండి ప్రభుత్వేయండి ప్రతి చోట మనందరినీ మీ కొరకు సాక్షులు ఇవి పెట్టుకొని రాకవరస్గా పరుచుకోమని శ్రీకరిస్తానో ప్రార్థిస్తాను తండ్రి ఆన్లైన్ కృపాయూ నా కృపాయూ నీలో నివసింపజేసి నూనా ఇది గో నసుతుల సింహాసనం నీలో చేసి నందీ గో నసుల సింహాసనం కృపా మయూరా పించీయము నాగుడారము సమీ పించ మార్గముల నీవ్యాత్రమై నందు జీలో నీ ఆశ్రయమీ నందులో కృపా మూఢా నీలో నివసింపచేసి నందునా నిది గో నసుతుల సింహాసనం చీకటి నుండి వేలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వేలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో రాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా నివసింప చేసినందునా ఇది గో నతులసింహాసనం నీలో నివసింప మీకు వదనాలు తండ్రి చేసి తెలుస్తా ఇంతవరకు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ఇప్పుడు మీ యొక్క వాక్యాంగు వెళ్తుండగా మీ యొక్క ఆత్మ గంటలు మాకు వాక్యం మీ సత్య ని దాని ప్రకారంగా జీవించాలా అనుభవంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ఏమీస్తాం మొదటి సమయాల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చూస్తాం మొదటి సమయాల గ్రంథంలో నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట అ అక్కడ సమయంలో విష సమయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాను ఏమైందంటే ద గ్లోరీ ఈస్ రికార్టెడ్ ఫ్రం ఇజ్రాయెల్ బికాస్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ వాకెన్ బికాస్ ఆఫ్ హర్ ఫాదర్ ఇన్ లాండ్ హర్ హస్బెండ్ సరే ఇక్కడ ఒక క్రియ జరిగింది ఏంటంటే దేవుని యొక్క మహిమ ఇస్రాయల్ నుంచి వెళిపోయింది ఇస్రాయల్ నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకప్పుడు ఇస్రాలు కథలు శారీరకంగా ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క మహిమలాగా ఉండాల్సిన వాళ్ళు ఉండలేకపోయినారు ఆయన అన్నాడు మిమ్మల్ని నేను అన్నిలకు వెలుగులాగా మిమ్మల్ని నియమించిన అన్నాడు విషయ గ్రంథాల్లో చూస్తాం మనం వెలుగులాగా నిలబెట్టారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ రోజు కూడా అన్నిలకు వెలుగులాగా ఉండలేకపోయినారు అన్నిలకి శువార్త ప్రకటించలేకపోయినారు పాతిపిక పుస్తకాలలోనే దేవుడు ఇతలుపలకి ఆ యొక్క రోల్ ఇచ్చాడు ఆ బాధ్యత కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ బాధ్యతని పాటించలేదు ఎక్కడ కూడా పాటించకపోగా అన్యులని తిరస్కరించు అన్యుల గురించి వ్యతిరేకంగా మాట్లాడిండ్రు ఆ అన్నిల పట్ల మంచి అభిప్రాయం కలిగిన గాని దేవుని అభిప్రాయాన్ని వీళ్ళు కొనసాగించలేకపోయినారు కాబట్టి పదల నుంచి ఆ దేవుని యొక్క మహిమ వెళ్ళిపోవడం మనం చూస్తాం ఇరవై ఒకటో ఆ ఎందుకు వెళ్లిపోయింది అన్నప్పుడు ఇరవై రెండో వర్షంలో ఏముందంటే ద గ్లోరీ ఇస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఫర్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ ఈస్ టేకన్ సో ఇక్కడ ఏముందంటే దేవుని మహిమ ఎందుకు వెళ్లిపోయిందంటే మందస్పు పెట్టి ఇస్రాయల్ పదల నుంచి వెళ్లిపోయింది తెలిస్తేలే ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోతుంది మందస పెట్టి మీకు ఎవరికైనా నిజంగా ఆసక్తి ఉంది ఓపిక ఉంటే హిస్టారికల్ రీసెర్చ్ నాకు హిస్టారికల్ రీసెర్చ్ అంటే చాలా ఇష్టం నేను అవన్నీ వెతుకుతా ఉంటాను తోడుతూ ఉంటాను ఈ ఆర్క్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమైన చేసిన ఈ మందస్సు పెట్టే చరిత్రాత్మికంగా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ తిరిగింది అనేది సరే బైబుల్లో ఉంది చాలా స్థలాలలో అది ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిందో మనం చూస్తాం చివరికి దావిని దాన్ని తీసుకొని రావడము అవన్నీ మనం చూస్తాం దాని తర్వాత సమయంలో మందిరం కట్టినాక దాన్ని మందిరంలో పెట్టడం చూస్తాం దాని తర్వాత విశాల్పల్లి మీటికి శత్రురాజులు దాడిగా వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోయిండ్రు అది ఎక్కడెక్కడెక్కడెక్కడక్కడ తిరిగింది అది ఆశ్చర్యంగా ఉంటుంది అది మందర సపేట అది ఎక్కడ తిరిగినా దేవుని యొక్క మహిమ అక్కడ కనిపిస్తుంది దాని తర్వాత ఆ దాని దాన్ని వాళ్ళ జీవితంలో కష్టాలు రావడం చూస్తాము పరిశుద్ధంగా ఉండి దాన్ని దానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళ జీవితంలో విపరీతంగా ఆచరింపబడ్డ జీవితాలు చేస్తాం దావి దాది గమనించి తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు దాన్ని అని తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఎక్కలేని సంతోషంతో తన్మయత్నంతో దాని ముందు నాట్యం తీసుకుంటా కాబట్టి దేవుని తమిళ నాట్యం చేయడం అనేది తప్పు కాదని నేను అక్కడ గ్రహించగలిగిన కానీ మనమే ఈ రోజుల్లో నాట్యం చేయాలంటే అరే ఇదేంటి దేవుని తండ్రిలో డ్యాన్స్ చేస్తారు అనేసి వాళ్ళ గురించి మనము రక్షణ ఉంటాం కదా అసహించుకుంటాం ఎవరైనా డ్యాన్స్ చేస్తే అసహించుకుంటాం కానీ దానిజిరాజు దేవుని సన్నిధిలో మద్ద పెట్టే ముందు నాట్యం తీసుకుంటా పోయి మొత్తం వీధులలో తీసుకుంటా ఎదుర్కొంటా పిచ్చోన్ లాగా డ్యాన్స్ చేసుకుంటా పోయి దేవుని మహిమలో ఉన్నప్పుడు నువ్వు ప్రతి పిలవన్ లాగా విషయాన్ని కూడా జ్ఞాపం అంటే టోటల్ కంట్రోల్ మనమే ఆయన మహిమ కదా నూతన నిబంధనకి వచ్చినప్పుడు రక్షింపబడ్డ వారమే ఆయన మహిమ అయితే మహిమ ఎప్పుడు వెళ్ళిపోయింది ఇసల్ పదవి నుంచి అంటే ఈ మొదటి ఇరవై ఒకటో వచ్చినాము ఇరవై రెండవ సరే ఎందుకు వెళ్ళిపోయింది అంటే పెట్టే ఇసల్ దేశం నుంచి వెళ్ళిపోయింది ప్రభుత్వం మనం అర్థం చేసుకోలేందంటే మందసభ పెట్టే అనేది దేనికి సాదృశ్యం అంటే అది మన ప్రభుత్వ సాదృశ్యం అనే పెద్ద దష్టపతి గల పౌరు పెట్టే యేసు ప్రభుత్వ సాదృశ్యం మందసభు పెట్టెలు ఏముంటాయి మూడు వస్తువులు అంటే వస్తువులలో మొదటిది పది ఆగ్యలు ప్రభు తండ్రి తన స్వహస్థలతో రాసిన ఆయక పది ఆగ్యల రాతి పలకలు అందులో పెట్టారు మందసభపు పెట్టె లోపల రెండవదిగా ఆ బంగారు పాత్రలో మన్న నింపి అందులో పెట్టారు మూడవదిగా అహరును చికిల్చిన కర్ర అహరుణ చేతి కర్ర చికించిన చేతి కర్ర ఈ మూడు వస్తువులు అందులో పెట్టింది అన్నట్టు దాన్ని చరిత్రాత్మకంగా చూస్తే హిస్టరీ చూస్తే ఇవన్నీ ఇప్పుడు కర్ర ఎండికైన కర్ర చికించేది ఆశ్చర్యం కదా అదే రీతిగా బంగారు పాత్రలో మన్న ఆశ్చర్యంగా అది ఎంతకాలం ఉందో ఎన్ని సంవత్సరాలు అది కుళ్ళిపోలేదు విశాఖలో జీవితాలలో కుళ్ళిపోయింది కానీ అందులో పెడితే మదస్ పెట్టాలి కుళ్ళిపోలేదు రాసి పలకలు అందులోనే జాగ్రత్తగా కాపాడబడ్డది కానీ ఈ రోజు కూడా అది ఎక్కడుందో ఎవరికి తెలియదు తుమ్మ చక్క చేయబడ్డ ఆ యొక్క మందసపెట్టె ఈ రోజు కూడా ఎక్కడందో తెలియదు అయితే నేను నా రీసెర్చ్ లో అనుకున్న ఇర్మియా గ్రంథం వరకు కనిపిస్తుంది మందసపెట్టె ఇర్మియా గ్రంథం తర్వాత కనిపించదు మందసపెట్టె మళ్ళీ తిరిగి మనకి ప్రగాఢ గ్రంథలనే కనిపిస్తుంది అది ఆ పది ఆగలు ధర్మశాస్త్రం కాబట్టి మన ప్రభుకే సాదృశ్యం ఆయన పండ్లకను దిగి వచ్చిన మన్న మన ప్రభుకే సాదృశ్యం చిరించిన కర్ర ఏసాయి ముద్ద చిగురు పుట్టును అని మనం చూస్తాము ప్రవచనం ఏసాయ గ్రంథంలో అది మన యేస ప్రభుకే సాదృశ్యం కాబట్టి ఆ యొక్క మందసపప్పు పెట్టే మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ ఉంటది అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనకి రుచు కాబట్టి ఆయన నీ జీవితంలో అంటే ఆయన మహిమలోనికి నువ్వు ప్రవేశించినట్లే ఆయన నీ జీవితంలోకి వెళ్ళి వెళ్ళిపోతే ఆయన మహిమలో నుంచి నువ్వు బయటకు వచ్చేసినట్లే ఆయన మహిమ నీ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే ఇంకా నీవు యథావిధి లోకాతీతమైన జీవితమే నిష్ఫలమైన జీవితం ఉంటుంది ఏ రూపకమైన ఫలాలు నీ జీవితంలో కనిపించవు కాబట్టి ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సరిధిలో జాగ్రత్తగా కనపడతా ప్రతి పరిస్థితుల్లో ప్రభు ఈ యొక్క గ్లోరీని నా నుంచి కలిగించద్దు ప్రభు మీ యొక్క మహిమ దాని నుంచి వెళ్ళిపోకుండా కాపాడండి తండ్రి మీ యొక్క మహిమ మా యొక్క సహవాసం నుంచి వెళ్ళిపోకుండా కాపాడు ప్రభా అన్న ప్రార్థన మనకందరికీ అవసరం అటువంటి ప్రార్థనలో ప్రభు నడిపించాలని మనం కొంత చెప్తామని గడుపుతాం ప్రభు పరశుద్ధు తండ్రి మీ వదరాలైనా నైనా మంద పెట్టి ఇస్రాన్ నుంచి వెళ్ళిపోయింది మీ యొక్క మహిమ ఆ దేశం నుంచి ఈ రోజు అది దొంగల గుహగా మారింది అది బహు భయంకరమైన చెడ్డ గుంపులాగా మారింది ప్రభా అపవిత్ర ఆత్మలు అక్కడ దాన్ని పీడిస్తాయి ప్రభా అవి తీసుకొని పోయి మరి ఆత్మల కూర్చునే ఆదేశం లేరు వచ్చి అంత భయంకరమైన చెడ్డ ఆత్మలు అక్కడ ఉన్నాయన్నకీ మిమ్మల్ని మీద దాటిపడంన్నారు ప్రోబా కాబట్టి మీరు ఎప్పటికి కూడా వారి దగ్గర ఫోన్ చెప్పేశారు మీరు హామోస్రంథంలో ఎందుకంటే మీరు మా దగ్గరకు వచ్చినారు ప్రోభ నేను స్వీకరించేందుకు మా దగ్గర ఉన్నారు ప్రోభా నేను గొప్పతనాన్ని ఏం చేసుకోలేదు మాలో ఎటువంటి ఆది మీ తన మీ యొక్క కృపను మేము శాశ్వతంగా జీవించలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం ఒకేమి తండ్రి అన్ని సంబంధి క్రైస్తవాళ్ళ తండ్రి ఈ యొక్క మహిమను పోగొట్టుకున్నారు నేను ఈ రోజులలో తిరిగి పొందుకునేలాగా మీరు నడిపించండి ఎందుకంటే పసు ఇబ్బంది కాలంలో ఒకసారి పోయిందంటే రాలేదు ప్రభా అది ఇష్టం తిరిగి రాలేదు అది ఎప్పుడైతే యేసు ప్రభుత్వం అక్కడ తిరుగుతారో అప్పుడే అది అనుగ్రహించబడుతుందన్నారు ప్రభా దాన్ని మీరు మాకు అనుగ్రహించారు దాన్ని బట్టి మీకు వదనాలు దాన్ని పోగొట్టుకుండా జీవిత కాలం మీ మహిమలో జీవించేలాగా మీ మహిమలో నుంచి ప్రవేశించేలాగా సహాయపడమని కేసు కృష్ణనామన్నా ప్రార్థించుతున్నాం తండ్రి లీడర్షిప్ తీసుకుంటారు సరే మెసేజ్ చేస్తా మెసేజ్ ఇప్పుడు అయిపోయింది సరే సరే సరే సరే ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తాను సోత్రం ప్రభా పరిశుభ్ర గొప్ప దేవ సరోశక్తి సంపూర్డ మహమే మహిమ స్వరీసుడు తమ్ముడు పరిశుభ్రాన్ని చెట్టుకుని సోత్రం అయినా గొప్ప ఈ గడిచిన కాలవంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని పజీలతో నిలబెట్టుకున్నారాయన యువ రాత్రులు మమ్మల్ని కాచి కాపాడదేవాద నీకు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఉదయకాల టూల ప్రభావమైన కృపలు మాకు అనుగురించి నటించిన విధానంగా ప్రభావ వాకి మమ్మల్ని ఎంతగానో బలపరిచే నీకు వర్ణాలు ప్రభావ అక్కడ మందచి పెట్టే ప్రభావ మీకు సాదృష్ణ ఉంది ప్రభావ నైనా ఇష్ట ప్రభావండి మాకు ఏమైనా దేవుని ఆయన వాకింగ్ చేస్తున్నాను ప్రభావం ఇసు ప్రభావండి మహిమని ప్రభావం ప్రభా ప్రతి క్షణంలో మధ్యలోనే జీవితాన్ని జీవితానే సాయపడండి పాటల మందిన కాలంలో ప్రభావ ప్రజల ఎన్ని ప్రజల ప్రభావం ఎంతగానో ప్రభావం ఎక్కడ మందచులతో అక్కడ విజయం పొందుతున్నారు పోలీసులు కూడా ప్రభావ శక్తులు కూడా ప్రభావ మద్దతు పత్రిక తీసుకుయంతో ఒక ప్రభావ కేసుకుని కరిగిస్తున్నారు ప్రభావ అంత గొప్ప శక్తిని అయినా సాధించేందుకు ప్రభావ ఆయన ఐసే ప్రభు నాకు మా హృదయమే ప్రభావాలాండే దేవుడు అయితే నీకు వండాల ప్రభావం తెలియకుండా మీకు పొందుకునే వాళ్ళగా మహిమ నుండి అధిక మహిమ పొందుకొని ప్రభావం దర్శించిన మహిమ పక్షి బిడలద ఉండాల ప్రభా మరి విశేషంగా ప్రభావ అనేక శీకాల ప్రభావలు తీసుకొని రావాల ప్రభావ ఇతర ప్రజలు అది పెట్టారు కానీ వల్ల వెలుగులాగా మనుషులు నడిపించలేకపోయినా కానీ అక్కడ అవకాశం పోగొట్టుకోవా చివరి వరకు జీవించాలంటే నడిపించడానికి సాయపడండి మీరు అభిషేకం అనుగ్రహించండి సాధికరాలు ప్రార్థన చేస్తున్న ప్రభావ కానీ మీకు పరిశుభాస్త్రాలను తొలగించడానికి ప్రార్థన చేసిన ప్రభావ ఆయన ఇష్టప్రవణాన్ని మీకు వన్నాలు ప్రభావ ఇంతకాల ప్రతిష్ట జాగ్రత్తలు జీవించినట్టు చూస్తున్నామైనా కాబట్టి ప్రభావ మీ నుంచి నేను తొలగిపో ఈ ఆస్వాసం నుంచి నేను తొలగిపోకుండా ప్రభావ చివరి వరకు మీద జీవించాలా అనేక నటించాలా మాకు ఇంకో మా ఏర్పాటు ఇష్టం చెప్పారు మరియు ప్రతి క్షణంలో జాగ్రత్త పడి మేము జీవించాల ప్రభావంలో కానీ ప్రభావం తొలగిపోకుండా సహాయపడండి మీ కుప్ప నుంచి తొలిపోకుండా సహాయపడండి ఆయన ఇప్పుడు ప్రభావ ఎంతో మంది ప్రభావం మీ కుప్ప నుంచి తొలిస్తున్నారు ప్రభావ వాళ్ళ తిరిగి ప్రభావ బిడల మీద అంటున్న అంటు కట్టుబడిలాగా సహాయపడడం అంత అధికమైన ఆయన తిరిగి మీరు అంతకట్టే దేవుడు ప్రభావ మూడు వారిని జీవితాన్ని చివరించే దేవుడు వందల ప్రభావంలో ప్రభావితం జరిగించాలి ప్రవణి ప్రతి సంఘం ప్రభావం సర్వసత్యం రావాల ప్రభావ మహిళలకి రావాలీ ప్రవణ వందేవా స్వత్రమైన రాక దినాలను ప్రభావ ప్రతి ఒక్కరు సర్వసత్యం లేక రావాల ప్రభావ మతపల పొందాల ప్రభా ఆయన ఎక్కువ ప్రవణ మీకు సంపూర్ణ సత్యాన్ని గ్రహించాలా అని అర్థం చేసుకోవాలి ప్రకటించాలి మనుషుల ఆకాలు చేసా ప్రభా ఆయన ఇష్టప్రభా కలిసి కాల్ చేసా ప్రభావించుకున్న ప్రభా నీకు సత్యం ఆరాధించాలి ఆసుపత్రులని సత్యం ఆరాధించాలా ప్రభా ఆ రిషి వాకింగ్ చేసింది ప్రభావించి మయోపరచాలా అండ్ బిడ్డలుగా సాయండి ఆయన ఇష్టప్రభా గురుస్తున్న ప్రత్యేకం బ్రదర్శని వాళ్ళ కుటుంబాల మీద ఆచరించండి నూతన మీద అతిశాలు బలంగా వాడుకోండి ప్రభావ పర్యంతరం ప్రభావ రక్షణ కాలం అనేక చెంత నడిపించలేక అది బలమైన అభిషేకం అలాంటి సేవాలు క్రెక్క నటించమైన ఇంకా అనేకమైన అద్భుత కార్యాలను జరిగించండి మీ మద్దమైన పెట్టుకోవడం ఆదిష్టమైన ఎంతమంది రాలేదు ప్రభావ వాళ్ళ కుటుంబాలకు మీరు ఆస్వాదించి దీవించి ప్రభావ మీ వార్త మా హృదయ రాసుకోవాలా మీ జాగ్రత్తలు కాపాడుకోవాలా అక్కడ సాధ్యం మందుల ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా మాకు అనుసరిస్తున్నారు మా హృదయాన్ని జమ చేసుకోవాలా అది మేము జీర్ణం చేసుకోవాలా అవలంబించుకోవాలా ప్రభావ మనని మీరు ప్రతిక్షణం నిర్మక అనుసరిస్తారు నీకు వన్నాల్ తోబా ఆయన ఎత్తు తమ ఎక్కువ మధురమైన ఇంతకేందుకంత మధురమైన ప్రభావం గొప్ప దేవ ఎత్తు ప్రభానం అలాంటి పిల్లలు దేవా అధిక అనుసరించుకుంటే అర్థం చేసుకుని ఏమైరించారు కానీ బట్టి నీకు వందా తోబా ప్రతిక్షణమైన అనేక నడిపించాలంటే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ఒక ప్రభుత్వ దినివంత ప్రభావ నూతన లోతను అభిషేకం చేసి నడిపించి ఇంకొక మార్గం కనిపించాలని చేసి గొప్ప విజయం అనుసరించి ప్రతి స్థలాల్లో కూడా ప్రభావ మా పని స్థలాల్లో కూడా ప్రభావం మయమ పట్టాల ప్రభావ మా ఇరుగు పరివారికి ఒక ప్రభావ ప్రభుత్వ వార్త చెప్పాల ప్రభావం సిద్ధపడుతున్న ప్రభావ ప్రేమ ప్రభుత్వ వార్త ప్రకటించాలా మీరే మాకు మార్గం చూపించి నడిపించి మీ మహిమంత మీద నడిపించి ప్రతిపత్తి మీతో సాక్షన్ మీ రాష్ట్రం మీకు వంద ఈ సయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు తండ్రి ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యములను చేయవాడు తండ్రి మీ వద్దకు వచ్చి ఉంటున్నాకాల సమయమున తండ్రి విత్తబడిన వాక్యము తండ్రి ప్రభాయ అనేకులలో తండ్రి ప్రభ అది ప్రబలి తండ్రి ప్రభ విస్తరించినట్లు సహాయం చేయండి తండ్రి ఆయన నీకు మహిమకరంగా మేము జీవించే వారంగా మిమ్మల్ని సంతోషపరిచి మీ చిత్తాన్ని అనుసరించే వారంగా మేము ఉన్నటాక సాయం చేయండి అనేకులు ఏదైతే మాదిరిక ఉంటూ ఆయన మీ తండ్రి ప్రభ అనేకుల్ని తిరిపే వారంగా మేము భారము బాధ్యత కలిగి జీవించే వారంగా ఉండటం మాకు సహాయం చేయండి నడిపింపును దయచేయండి బలపరచండి తండ్రి మాకు సహాయం దయచేయండి నాయనా మా మనసులకు సమాధానము శాంతిని అనుగ్రహించండి ప్రభానైనా మీరు ఆకడకు సిద్ధపడి సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వారముగా మేము ముందుటకు చేయండి తండ్రి ప్రభానయన ఈసయా కోవిడ్ బాధితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన ఎవరైతే రక్షణలోకి రాలేకపోతున్నారో తండ్రి వారికి అవకాశము దయచేయండి తండ్రి ఆయన రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వారు పోగొట్టుకున్నా తండ్రి వారి ఆస్తులు కావచ్చు పంటలు కావచ్చు తండ్రి వారికి రెండంతల ఫలమును దయచేయండి వారికి కూడా రక్షణ నడిపించండి తండ్రి ప్రపంచ వ్యాప్తంగా గురవుతున్న క్రైస్తవులను బట్టి ఆయన ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మా సహోదరి సహోదరులు తండ్రి ఆయన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి ధైర్యము చెడక తండ్రి ప్రభా ఇంకనూ అనేకులకు సాక్షులుగా నాయన నిలవడత సాయం చేయండి వారి వల్ల తండ్రి మేము కూడా తెగించి మీ సువార్తను ప్రకటించేది విధముగా మేము స్వస్థబుద్ధి కలిగి నాయన సత్యమును ధైర్యంగా బోధించే వారంగా ఉండటానికి సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి నడిపింపులు దయచేయండి ప్రభాయనా వేసాయా వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయినా అంత్య దినాలలో అపాయకరమైన దినములు నాయన వేసాయా తండ్రి చూడకూడని వినకూడని వింటున్నాం తండ్రి ప్రభా అటు వాటి నుంచి మాకు దూరం దయచేయమని వేడుకున్న చుట్టాం నైనా దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఇంకా ముందుకు నడిపించండి తండ్రి ప్రభా నాయన అయ్యా జాషోని బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాం జాషో పట్ల అధికమైన కృపను కనబరిచిన దేవా ఇంకొక సహాయం చేయమని బలపరచమని తల్లి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని నాయన చక్రవర్తి గారిని నాయన దీవించి ఆశీర్వదించినందుకు వందన ఫలములను దయచేయమని ఆశీర్వదించి దీవించమని సంపూర్ణ ఆరోగ్యమును నాయన హృదయ వాంఛను తీర్చమని వేడుకొని చుట్టాం ఎమ్మెలి ఆంటిని రుజరి ఆంటీని శామానగారు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చి తండ్రి ప్రభా నాయన అభిరామ్ బ్రదర్ కృష్ణ బ్రదర్ విక్రమ్ బ్రదర్ ఆయన వీరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఆయన వీరిని సంపూర్ణ నడిపింపుతోనూ తండ్రి ప్రభా స్వస్థతతోనూ నింపమని వేడుకుని గొప్ప కార్యాలను చేయండి తండ్రి టీమ్ లో ఉన్న సభ్యులతో పాటు రానలేకపోయిన సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుంది ప్రభా ఈ శిరద చూడుగా నీడగా ఆయన అదే విధంగా సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సంఘానికి క్షేమము దాయిచేయండి అప్పవారిని పాల దూరము వేడుకొని చుంటున్నాం అడుగుచుంటున్నాం తండ్రి అయినా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వెంకటేష్ గారిని శంకర్ గారిని మీ చేతులకు సహాయం చేయండి రక్షణకు మార్గములను వారికి దయచేయండి ప్రభు అదే మరిగా ఈ సహా యొన బిడ్డల్ని మీ చేతులకు అప్పజెప్పున్నాం వారిని నాయన మీ యొక్క చేతుల్లో బాణములుగా వారిని వాడుకోండి తండ్రి మాలో ప్రతి ఒక్కరిని తండ్రి అవకాశం అనే విధముగా మేము పోరాడుతూ మాకు సహాయం చేయమని మాతో కూడా మీరు అభిషేకించుమని పరిశుద్ధాత్మతో నింపుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రి పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పనులకు తండ్రి అయ్యా నినామానికి ఎంతో వందనాలు స్థుతుడి స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా గడిచిన కాలం అంతా ప్రభా నీ ఉచితమైన కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా లేఖన భాగాలు ప్రభా ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి ఇదిగోనైనా అయా మంత పెట్టి ప్రభా గురించి ప్రభా అ మరి ఇస్రాయిల్ పోగొట్టుకున్నారు అది ఫిలిప్తీన్ దగ్గరికి వెళ్లిపోయింది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయింది తండ్రి అది ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిన వాళ్ళ దగ్గర సంతోషాన్ని చూపించింది ప్రభా అన్ని స్వార్థం కోసం కాకుండా ప్రభా నా మహిమార్థం కోసం అయితే వాళ్ళ జీవితాల ఎంతో వెలుగునే ఆశ్చర్యకార్యాన్ని చూశారు అయా స్వార్థం కోసం తీసుకెళ్లి వాళ్ళు శాపగ్రస్తులు అయ్యారు దానికి తగినట్టు జీవించిన వాళ్ళు శాపగ్రస్తులు తండ్రి ఈ రోజు ప్రభా అది ప్రభా నందస పెట్టి మీరే ఉండగా తండ్రి అయ్యా మా హృదయాల్లో ప్రభు మీరు ఉండండి తండ్రి మిమ్మల్ని దూరపరుచుకొని శాపగ్రస్తులం కాకుండా తండ్రి అయ్యా మిమ్మల్ని మాలో ఉంచుకొని మా హృదయాల్లో ఉంచుకొని ప్రభు మీ వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకొని ప్రభా ఆని ఆనందించేవాడి లాగా అన్ని ఆనంద పెట్టేవాళ్ళలాగా సంతోషపెట్టేవాడి లాగా ఉండేలాగా మిమ్మల్ని మమ్మల్ని ప్రభా మేము ఆ విధంగా తీర్చిదిద్దామని ప్రార్థించేచ్చున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా అయ్య ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా అయ్యా మరి ఈ పరిచయను స్టార్ట్ చేసి ప్రభా అయ్యా ఇప్పటివరకునైనా ఎన్నో రకాలుగా ప్రభా ఎన్నో విధాలుగా తండ్రి అయ్యా ఎన్నో అద్భుత కార్యాలను మీరు చూపించారు తండ్రి అందుని మీకు ఎంతో వందనాలు తండ్రి అదే విధంగా ప్రభా ఎదుగునైనా జాస్వాన్ గురించి కూడా ప్రార్థించున్నా భాస్కర్ సార్ ఫ్యామిలీ గురించి ప్రార్థించున్నా ఎఫ్ఎం సార్ గురించి వాళ్ళ వాళ్ళ మదర్ గురించి శ్యాంసార్ వాళ్ళ మదర్ గురించి కూడా ప్రార్థన చేయొచ్చు కృపితో ప్రభా ఈ పరిచేలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ గృహాల చుట్టూ ప్రభావి అంచమేంటి ప్రభా అయాత అనేవి అగిన బాణాలను ప్రభా ప్రార్థన ద్వారా అయా ఎదుర్కోడానికి అలాంటి మనసులు మాక్కి ఉండి మీరు దయచేసి తండ్రి ప్రభా కూడా నైనా స్వస్థపరుస్తున్నందుకు నీకు ఎంతో వందనాలి ప్రభా ఈ పరిచయలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ఏమైనా బిడ్డల ప్రభు మీరు ఆకర్షించండి తండ్రి అనుభవపూర్వకంగా ప్రభుత్వ తెలుసుకుని అనేకులకి ప్రకటించే వారి వారిగా మమ్మల్ని చండి తండ్రి ఆయా ధనాపేక్ష కలిగిన వారి స్వార్థ పీర్లు ప్రియులు లాగా మీరు లేవన ప్రార్థించేసను తండ్రి కరోనా వ్యాధులతో అయ్యా మంది సంఘ కాపర్లు చనిపోయాడు కదండ్రి ఆ సంఘాలు చల్ల చెందిరైపోకుండా ప్రభా గాలికి పోయే పుట్లా కాకుండా ప్రభా ఇప్పుడైనా సరే మంచి స్వార్థి ఉండిపోయా నమ్మని మహిమ తెచ్చే వారిని ప్రభా మీరు ఏర్పరచుకొని అయ్యా మీ మధ్య నిలబెట్టి ప్రభా అయ్యా చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని సమకూర్చే వారిలాగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి మన వాళ్ళని చేసుకుని ప్రతిఫలం దాని విడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి చేస్తున్నాం పరిశుద్ధాలైన ప్రభుత్వ మీ యొక్క మహిమని మానే తలని మీద ప్రార్థిస్తున్నాం తండ్రి చివరి వరకు మీ మహిమలు మేము జీవించలా అని నడిపించమని ప్రార్థిస్తాం మీ మహిళలు మేము అడుగు పెట్టాల ప్రభావా అందులో ప్రవేశించాల ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి ఆటంకాలను ప్రతి శోదాన్ని మీరే సహాయపడి ఉన్నందుకు ఇంతకాలం మీకు వదలాలని మీ కృప మా కళ గురించి నడిపించమని ప్రదేశం అందరినీ ఆశ్రయించండి రక్షణ ప్రణాళికను చివరి వరకు సహించాలని సహాయపడండి మీ కొరకు సహాయపడండి క్రమం కాంప్రమైజ్ కాకుండా ప్రభావం ప్రతి పనిలో ధన విజయం తీర్చండి మీ రాఖరం సిద్ధపరచుకోవాలంటే ఆర్థిస్తున్నాం మీ యొక్క సహాయం చేసి అనిపించండి అంత అవసరం చేర్చండి చెప్తా ప్రతి పనిలో మీ యొక్క ధ్యానం అనుగ్రహించి అనిపించండి ఏదో పనులు మీ కొరకు జీవించాలి మీరే మాకు సహాయపడమంటూ ఆర్థిస్తున్నాం ప్రతి విషయాన్ని తనుమల్ మీకు మాత్రవలసినంత అంగీకారంగా ఉండగా చేపడమంటున్నాను రెస్టారేషన్ స్టార్ట్ అవుతుండగా పొర వస్తుండగా బయట మీరే కాపాడండి అందరి తన తిరిగి మీ చెడ్డకు వచ్చేలాగా చేపడు మీకు ఆకర్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం మీ రాకవారి పంచుకోండి అందరినీ కుటుంబీకులందరినీ తిమ్మలి కాపీలో చేసి నడిపించామని నాన్న ఏ సెక్రిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే మరమాత ఏ సూ తర్వాత అపవాది ఫలకి నాశనం అధునికారంలో నిరంతరం జైన్ జైన్ జైన్ మన ప్రభుత్వ సమాధానం నడిపింది మనందరికి సదకాలం తొడైందిన ఆమె not just very good mm -hmm.